ే గు ఓకే ఓం భద్రశం కన్యే విష్ణు యవదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమ దంజదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్క్ష్యోరి స్వస్తి నో బృహస్పతి ఓం శాంతిశాంతిశ్శాంతిసవిత్ ఎ్ఞానమయం తప తస్మాదేతద్ బ్రహ్మ నామూపమన్మంచాయ మనం బ్రహ్మతో స్టార్ట్ చేస్తాం పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మతో అక్కడ స్టార్ట్ చేసి ఎండప్ విత్ దిస్ ండ అంటే బాడీ అన్నం ఫుడ్ బాడీ ఈ దేహము అన్నము చేతను ఉపచితమై ఉంటుంది అన్నము చేతనం వర్ధెల్ల చేయబడుతుంది నిలిచి ఉన్నంతకాలం అన్నం యొక్క ప్రభావం చేత నిలుస్తుంది అంటే ప్రాణం ఉన్న తర్వాత అన్నం ప్రాణం లేకుండా అన్నం కాదు సో ఈ ఇది అన్నం అన్న వికారము దీనికి ఒక రూపం ఉన్నది రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు దేర్ ఫర్ మళ్ళీ మనుషుల్లో ఇండియాలో పుట్టాడు కాబట్టి ఇండియన్ కాబట్టి ఏదో కొంత వైదిక సంస్కారం ఉన్నవాడైతే యజ్ఞదత్త దేవదత్త అని పేరు పెట్టుకుంటాడు కల్చర్ని బట్టి లేకపోతే డపిత్తహా అని ఏదో ఇంకో పేరు ఏదో పెట్టుకుంటాడు ఎవడికి తోచిన పేరు ఒకటి పెట్టుకుంటాడు సో నామ రూపం అన్నం మూడు కలిసి ఉంటాయి అన్నం అంటే దేహము అన్న ఫుడ్ బాడీ దానికి నామరూపాలు సో ఈ సీక్వెన్స్లో అట్ వన్ ఎండ్ ఈజ్ ది పరబ్రహ్మ ఎట్ ది అదర్ ఎండ్ ఈజ్ ది నామరూపమన్నం ఇప్పుడు దీన్నే దీన్ని మనస్సులో పెట్టుకునే శ్రీకృష్ణుడు పదిహేను అధ్యాయంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని అన్నాడు బంగారం ఎట్టిదో నెక్లెస్ కూడా ఎట్టిదే బంగారం నిలుమిలా పెరిస్తే నెక్లెస్ నిలుమిలా పెరుస్తుంది బంగారం లోహం అయితే నెక్లెస్ లోహం బంగారం శాశ్వత కాలం ఉండేది అయితే నెక్లెస్ రూపంగా శాశ్వత కాలం ఉండకపోయినా దాని యొక్క తత్వం శాశ్వతమే సో ఆ విధంగా బంగారం ఎట్టిదో నెక్లెస్ ఎట్టిది ఒక రూపం అనే పాయింట్ ఒక్కటే నామరూపం అనే ఆస్పెక్ట్ మినహాయిస్తే తత్వం ఒక్కటే నామరూపాలు తేడా ఏ అంశంలో తేడా ఉందో అది మిథ్య నామరూపాలు రియల్ అయితే దెన్ డిఫరెన్స్ ఈజ్ రియల్ నామరూపాలు మిథ్య అయితే దెన్ ఈ కామన్ కామనాలిటీ అంటే రెండింటికి ఉండేటువంటి వాస్తవిక స్వరూపము ఒక్కటే నామరూపములలో తేడా ఉంది కానీ నామరూపములు మిథ్యా అంటే తేడా లేదు అని కల్పితమైన తేడా ఉంది అంటే తేడా లేదు అని అర్థం తేడా లేదు అన్నదానికే కల్పితమైన తేడా ఉంది అని అంటారు అలా ఎందుకు చెప్పడం అంటే మరి తేడా కనబడుతుంది కంటికి కనబడుతున్న దానిని నిషేధించడం అనేది జరుగుతోంది సో ఆ ఈశ్వరుడు ఒక ఎండ్లో ఉంటే సీక్వెన్స్కి ఈ ఎండ్లో నేను ఉన్నాను మొత్తం వరస ఇది ఎందుకు ఈ వరస ఎందుకంటే యు గో బ్యాక్వర్డ్స్ బ్యాక్వర్డ్స్ ఇంటిగ్రేషన్ అంటారు ఇండస్ట్రీలో పడుతూ ఉంటాం బ్యాక్వర్డ్స్ సో పూర్వం కాటన్ పండించి పడ్డాం పత్తి పండించి పడ్డ పత్తి పండించి ఆ రా పత్తి అమ్మేసి ఇవ్వడం పొలంలో పొలంలోనే అమ్మేయటం మిడిల్ పీపుల్గా వాళ్ళకో ఏజెంట్లకి తర్వాత కొంచెం గడుసు తనం నేర్చుకుని ఈ రాపత్తి అమ్మడం కంటే దాంట్లో ఈ పార్టికల్స్ ఉంటాయి చూడండి ఆకులు ఎండిపోయిన పార్టికలు దుమ్ము ధూళి ఉంటాయి అవి తీసేసి అమ్మితే దాన్ని కార్డింగ్ అంటారు ఆ కార్డు చేసిన పత్తి దాన్ని అమ్మినట్లయితే దీనికి మూడు రెట్లు ధర ఉంది దానికి సో వాడెవడో ఆ ఇంప్యూరిటీ తీసిపోతున్నారు మనమే తీసే పోలేదు అని అనుకుని తనకేదో విన్న మెషీన్లు పెట్టుకుని ఆ పత్తిని ఇలా విడివిడిగా పింజ పింజగా తీసేటువంటి మెషిన్ ఒకటి పెట్టుకుని అలా విడివిడిగా తీస్తూ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ అన్ని కిందకి రాలిపోతే ప్యూర్ పత్తి ముందుకు వెళ్ళిపోతుంది ఆ పని ఫార్మర్సే చేయడం మొదలుపెట్టారు లాభం ఎక్కువ వస్తుంది దీన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు ఆ దీన్ని యాడ్లు చేసి వాళ్ళు అమ్ముతున్నారు వారు ఏజెంట్లు ఈ ఫార్మర్స్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆ యాడ్ ఏదో వాళ్లే చేసి అమ్మడం ఇంకో త్రీ టైమ్స్ లాభం వచ్చింది వాల్యూ ఎడిషన్ సో ఆ విధంగా ఆఖరికి ఫార్మర్స్ దే హ్యావ్ బికమ్ ఎఫరాల్ మ్యానుఫ్యాక్చరర్స్ రెడీమేడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అయ్యారు ఐ నో సచ్ ఫ్యామిలీస్ సో దీన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు ఆ విధంగానే మనం కూడా యూ హ్యావ్ టు డూ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఈ ఒక విశిష్టమైన దేహానికి అలా తిక్కుపోయి ఇదే నేను నాది అని అనుకోకుండా ఆ జ్ఞానం నుంచి బయటపడి ప్రయత్నం చేసి ఈ సమష్టి విరాట్ ఏదైతే కలదో అది నా దేహము సో అలాగా ముందుకి ప్రొసీడ్ అయినట్లయితే అదొక పద్ధతి లేకపోతే ఇంకో పద్ధతి ఈ దేహము దేహము వెనుకాలండే ఇంద్రియములు ఇంద్రియములు వెనుక ఉండే మనస్సు దాని వెనుక బుద్ధి దాని వెనుక అహంకారము దాని వెనుక ప్రజ్ఞ ఈ కాన్షియస్నెస్ ఈ ప్రజ్ఞ ఎక్కడి నుంచి పుడుతోందో ప్రజ్ఞాని అంటారు ప్రజ్ఞానం అని కూడా అంటారు ఈ ప్రజ్ఞ ప్రజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతోందో ఇప్పుడు అయామ్మ అనేది ఎక్కడో చోటు నుంచి పుట్టాలి కదా ఎందుకంటే అయామ్మ నేను ఉన్నాను అనే ఆ మౌలికమైన భావన అది అది అసమానం ఉండట్లేదు అది ఉన్నప్పుడు ఉంది లేనప్పుడు లేదు అది లేనప్పుడు దేంట్లో విలీనమైంది ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకున్నట్లయితే ఆ దేశకాలంలో అతీతమైనటువంటి చైతన్యము కలదో అదే బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం అంటే దేశకాల విశిష్టమైన అనేక రకముల జ్ఞానముల యొక్క సమాహారం అది ప్రజ్ఞానం కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ నాలెడ్జ్ ఈ మేనిఫెస్ట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది సో దాన్ని ఎలా చేస్తారంటే ముందు నేను చేతన పురుషుడుని అని గుర్తిస్తాను ఐఎమ్ ఏ కాన్షియస్ బీయింగ్ సో ఫస్ట్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ కాన్షియస్ బీయింగ్ డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టు బీ ది బాడీ ఓరియెంటెడ్ థింగ్స్ అండ్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అని బాడీ బేస్డ్ థింగ్స్లో మనం ఫిక్స్ అయిపోయి కూర్చున్నాం అనుకోండి అప్పుడు కాన్షియస్ అని ఎప్పుడు అనుకుంటారు ఆయం వైశ్య ఆయన క్షత్రియ అనుకుంటున్నవాడు ఆ కాన్షియస్ బీయింగ్ అని ఎప్పుడు అనుకుంటుడు ఇలాగా అనుకుంటున్నది దానికి ఆ జ్ఞానానికి ఆటంకం అవుతుంది ఇప్పుడు రాంగ్గా అనుకుంటూ ఉంటే అదే ఆటంకం అవుతుంది ఇంక వేరే ఆటంకం అక్కర్లేదు కాబట్టి ఆయమే కాన్షియస్ బీయింగ్ సో ఆ భావన దృఢంగా ఉండాలి అప్పుడు ఒక ప్రశ్న ఈ కాన్షియస్ బీయింగ్ కదా వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్ వాట్ కుడ్ బీ ఇట్స్ ఆరిజిన్ ఆ ప్రశ్న ఎప్పుడో వారానికి వస్తారో పది రోజులకి వస్తారో కాకుండా ఈ మైండ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ దట్ క్వశ్చన్ వాట్ కుడ్ బీట్ ఇస్ కాన్షియస్ అని అలాగా ఒక భావనా ప్రపంచంలో చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోవాలి అంతేగాని చుట్టుపక్కల వాళ్ళు ఎవడు వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు వీడు మనకేమైనా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా లేకపోతే మా బాబు ఏం చేస్తున్నాడు వీటి గురించి అలా చింతిస్తూ కూర్చుంటే అదేమీ సెటిల్ అవ్వదు నేను సంసారం దృష్టాంతం చెప్పాను ఈ సంసారానికి సంబంధించి చేయాల్సిన పనులు ఉంటాయి ఆ పనులు చేసేసి ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం సంసారం గురించి ఆలోచించారనుకోండి ఏది ఉపయోగం ఇంకా ఆర్టీసీ బస్సులో ఎక్కువ మీరు ప్రయాణం చేస్తారు ఈ బస్సులో డబుల్ డబుల్ అత ఏమేమి మెయింటైన్ చేయరు ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చాలా ప్రభుత్వోద్యోగి అంటే హీఈస్ క్యారెక్టరైజ్డ్ బై టూ క్వాలిటీస్ వన్ ఇండిఫరెన్స్ టూ కరప్షన్ సో అట్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్ హీఈస్ ఇండిఫరెంట్ అట్ ది వర్స్ట్ ఆఫ్ టైమ్స్ హీఈస్ కరప్ట్ దట్ దట్ సిట్ దట్ దట్ ఫినిషెస్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ సో ఇది మన స్వాతంత్ర్యం తర్వాత మనం సంపాదించుకున్న ఒక పెద్ద లక్షణం సో సో ఈ రకంగా ఆలోచిస్తూ కూర్చుంటే ఏముంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించద్దు ఏదో బస్సులో ఎక్కాను దిగా అయిపోయింది ఓవర్ అలాగే ఏదైనా పెళ్లికి వెళ్ళారనుకోండి ఏమో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి ఏమిటి ఉపయోగం దానివల్ల ఏమీ ఉపయోగం సో ఆ సంసారానికి సంబంధించినటువంటివి అవి ఆలోచించ అర్హములైన విషయములు కావు ఏదైనా ఒకసారి మనస్సు వాటి మీద పడినా తప్పేం You become, an, you, you know of that, and then ignore it. It is not real. So, manayaka, main effort anta akarun to me, I am conscious being. Chaitanak purushah. What could be the source of this Chaitanya? The mind becomes that question. Mind, mind raises that question, but the mind becomes that question. It is so easy. Indukantaya. మనస్సుకి ఆ లక్షణం ఉంది ఇప్పుడు మీరు ప్రయాణం పెట్టుకున్నారనుకోండి రేపు రేపు సాయంకాలం రేపు పొద్దున్న ఏపీ ఎక్స్ప్రెస్ అని ప్రయాణం పెట్టుకున్నారనుకోండి ఈరోజు మొత్తం అంతా కూడా మైండ్ ఏపీ ఎక్స్ప్రెస్ ఆకారంలోనే ఉంటుందండి రైట్ దానికి సంబంధించిన బాక్సు దాంట్లో సామానం పండిం పళ్ళు పెట్టుకున్నానా లేదా టూత్పేస్ట్ పెట్టుకున్నానా లేదా మొత్తం ఆ మనస్సు ఇరవై నాలుగు గంటలు కనీసం గంటలు అదే ఆకారంలో ఉంటుంది కొంతమందికి వారం రోజుల ఆకారంలో ఉంటుంది మరికొంతమందికి నెల రోజుల ఆకారంలో ఉంటుంది ఎవరిలో సంస్కారాన్ని బట్టి వాళ్ళు సో కొంచెం బాగా అలవాటు ప్రయాణం చే తిరగడం ఇవన్నీ చూసిన వాడికి ఓ రోజు ఆకారం ఉంటుంది సో అంచేతనే ముందు రోజు క్లాసులోవి ఉండవు ఎందుకంటే ఏదో చిట్టజీ పైన క్లాసులో చెప్తూ కూర్చుంటే విభూతి మర్చిపోవడమో లేకపోతే మాల మర్చిపోవడమో ఏదో అవుతుంది అలా అవ్వకుండగా సో సమ్ స్మాల్ సో మైండ్ హ్యాస్ దట్ హ్యాబిట్ ఏనియందు మనస్సుకి ఆసక్తి లేక ప్రీతి ఉంటుందో మనస్సు దాని అతి సహజంగా లగ్నం అవుతుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఇప్పుడు మీరు సరిగ్గా టైం అయ్యేప్పటికీ ఫ్రీ ప్రేమతో లేదా క్లాస్కి ఎందుకని యూ హ్యావ్ డిస్కవర్డ్ ఎ లవ్ ఫర్ ఇట్ దట్స్ ఆల్ అదేవిధంగా వాట్ యామ్ ఐ లేకపోతే అయామ్ అని ఆత్మనిష్టయందు ప్రేమని మనం ఆవిష్కరించుకోగలిగితే బ్రహ్మజ్ఞానం అంత సులభం లేదనుకో అయితే మనస్సు రివోల్ట్ చేస్తుంది ఆ అయాంలో ఏముంది మనం మాల్ మాల్ చూస్తే ఉంది ఇది వరల్డ్ ఎఫ్ఐఆర్స్ పోనీ దేవాలయానికి వెళ్ళారనుకోండి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇంది దేవాలయం రిలీజియస్ పార్టీ చెబుతున్నాను సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అయాంలో ఏముందండి అయాంలో ఏముంది చప్పచప్పగా లేదు అయాంలో ఏమి అట్రాక్షనే ఉంది సార్ మీరు రిలీజియస్ పర్సన్ అయితే టెంపుల్ కు వెళ్తే జరిగి సో మచ్ అట్రాక్షన్ లేకపోతే మీరు వరల్డ్ యాటిట్యూడ్ తోటి మాల్ మాల్ అంటే కొన్ని మార్కెట్కి వెళ్ళారని కొన్ని గెరిస్ సో మచ్ అట్రాక్షన్ సో మెనీ థింగ్స్ ఆర్ దే కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే అటువైపు లాగుతుంది అవి రియల్ అని అనిపిస్తుంది ఈ అయాము ఇట్ ఈజ్ సమ్వేర్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆ స్థితిని రివర్స్ చేయగలిగితే సంసారం బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది ఆత్మనిష్ట ఫోకస్ లో ఉంటుంది బస్ యూ హ్యావ్ డన్ ఇట్ యూ హ్యావ్ ఎర్ దానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది దట్ ఈజ్ ది ఐడియా సో యూ కెన్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ పోయినట్లయితే బ్రహ్మణ్ ఈజ్ విత్ యూ ఆల్ ది టైం ఆన్ ది అదర్ హ్యాండ్ నామరూపమన్నం అక్కడ అతుక్కుపోయి ఉన్నట్లయితే సంసారం అలా నడుస్తూ ఉంటుంది నిరంతరంగా దానికి అంతు ఆపు ఏం మీరు అజ్ఞానం ఉన్నంతసేపు సంసారం ఉంటుంది అజ్ఞానాన్ని త్రోసిపుచ్చే వరకు అలా నడుస్తూ ఉంటుంది సో దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ డిస్కషన్ యదాంత విచారము యొక్క తాత్పర్యం అది సో ఇదంతా మనం చూసాము అన్నంచ లక్షణం జాయతే ఇక్కడ అన్న శబ్దానికి పూర్వం అన్న శబ్దానికి చాలా మౌలికమైన భేదం ఉన్నది పూర్వం అన్న శబ్దం చేతను అవ్యాకృతావస్థని బోధించాము హిరణ్య యొక్క ఎర్లియర్ స్టేజి ఇక్కడ అన్న శబ్దానికి భోజనం అర్థం భోజనం అంటే గోధుమలు బియ్యం మొదలైనవి పప్పులు ఆది శబ్దం చేత ఇతర ఆహార పదార్థములు ఇవన్నీ కూడా ఆ లోకము నుండి జన్మిస్తాయి పుడతాయి వాటి చేతనే ఈ దేహం నిర్మాణమయ్యి ఈ దేహము అది సస్టైన్ అవుతూ ఉంటుంది తర్వాత పూర్వమంత్రోక్తక్రమేణ నిత్యవిరోధ ద్రష్టవ్య భాష్యకారులు కొంచెం లోతుగా పరిశీలిస్తారు మంత్రాన్ని పూర్వ మంత్రంలో ఏం చెప్పారు తపసా చీయతే బ్రహ్మని మొదలుపెట్టి బ్రహ్మ సో ఆ బ్రహ్మ నుంచి అన్నము అన్నం నుంచి ప్రాణము దాని నుంచి మనస్సు దాని నుంచి సత్యము దాని నుంచి లోకాలు అని చెప్పారు ఇక్కడ ఏం చెప్తున్నారు తస్మాత్ ఆ బ్రహ్మ నుండి తస్మాత్ పరబ్రహ్మ నుండి ఏతద్బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ ఓకే ఆ తర్వాత ఆ తర్వాత ఇందు నామరూపం నుంచి జాయి మధ్యలో స్టెప్స్ అన్ని విడిపోయాయి అదే అంతకుముందు శ్లోకంలో అలాంటి స్టెప్స్ చెప్పి మరి ఇక్కడ అలా చెప్పకుండా డైరెక్ట్ గా అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేశారు ఏమిటంటే ఆ శ్లోకంలో చెప్పిన దానికి దీనికి కాంట్రడిక్షన్ ఉందని మీరేమనుకోవద్దు అలాగేం కాదు అక్కడ చెప్పిన క్రమాన్ని మళ్లీ దౌరాయించటం ఎందుకని మళ్లీ చెప్పలేదు సో స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ చెప్పేసి వచ్చలేశారు పర్ మెసేజ్ నేను ఇచ్చిన మెసేజ్ ఏదైతే కలదో దానికోసం మధ్యలో ఉన్నటువంటి సీక్వెన్స్ ని మీరు ఫిలప్ చేసుకోండి అంతేగాని అక్కడో రకంగా చెప్పారు ఎక్కడింకో రకంగా చెప్పారు అని విరోధము అలాగనుక్కోదు సో పూర్వమంత్రోక్త కాబట్టి బ్రహ్మ ఆ తస్మాత్ ఆ పరబ్రహ్మ నుండి నామరూపమన్నం వరకు క్రమం ఎక్కడ ఇవ్వకపోయినా పూర్వమంత్రంలో చెప్పిన క్రమంగానే అది జరిగింది దానికి దీనికి విరోధమేం లేదు అని తెలుసుకోండి ఇది ద్రష్టవ్య ముకోపనిషత్ భాష్యే ప్రథమ ముండకే ప్రథమ ఖండ్ర అయితే మంచి ప్రోగ్రెస్ ఈ ఏడాది కేనా అయితే చాలని అనుకుని ఒక టార్గెట్గా పెట్టుకుని మొదలుపెట్టి మంచి సిన్సియర్గా వర్క్ చేసి కేనా పూర్తి చేసుకున్నాము ముండక ప్రారంభించే ముండకలో ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో అప్పుడే ఒక ఖండ అయిపోయింది జతనే దాని మీద ఇఫ్ యూ గోన్ హ్యామరింగ్ ఇట్ గోన్ అప్లైయింగ్ ద మైండ్ టు ఇట్ దింగ్ పవర్ పవర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో థింగ్స్ విల్ మైక్ ప్రోగ్రెస్ సో సెకండ్ ఖండ చాలా క్రూషియల్ ఖండ్ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ దీంట్లో చాలా మంచి మంత్రాలు ఉన్నాయి చూడడం ఎంత అవర్పు అవుతుందో We have a target date and all that. Let us see how much progress we will make. In any case, 2003 ki mundaka ipo alam ni target alakukadu ije, lagar 2004 loa ije. But if we make some progress now, 2004 could be more fruitful. Mundaka finish chasi. We can take up one more upanishad. Right. Andamun. తదేత్స కర్మా కవయో పశ్యన్ తానిేతా సంతత్యాచరథ నియతం సత్యకామా పంథా సుకృత్యోకే అని ఇప్పుడు ఇంతకు ముందు మంత్రంలో మీరు గమనిస్తే సత్యం అనుంది అన్నాత్ ప్రాణ మన సత్యం సత్యం అంటే పంచభూతములు సో మూడు ప్లస్ ఈ పంచభూతముల నుండియే సమస్త జగత్తులు బ్రహ్మాండ గోళంలో ఉండే లోకాలు జగత్తు జగత్తులోని పదార్థాలు తర్వాత నామ రూపం అన్నం ఇవన్నీ ఆ సత్యం నుంచే పుట్టాయి సో ఇప్పుడు ఈ సత్యం అంటే ది యూనివర్స్ బిఫోర్ అర్స్ ది ది ది క్రియేషన్ బిఫోర్ అర్స్ ఇది సత్యం ఇప్పుడు దాని యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఎదురుకుండా మన కనపడుతున్నటువంటి ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని నిర్ధారించుకుంటే దాన్ని బ్రహ్మ లేక ఈశ్వరుని యొక్క స్వరూపం మనకు బయటపడుతుంది కాబట్టి ఆ సత్య ప్రతిపాదన కొరకై ఈ ఖండ ఆరంభం అవుతుంది సత్యం సో పూర్వఖండలో ఏ సత్యాన్ని ఒక లెవెల్లో మన ముందు పెట్టారో సత్యానికి ముందు సమష్టి మనహా ఉన్నది అంటే మీకేం కనబడిందా పెట్టిందా అది రే సత్యం త్రీ ప్లస్ టూ ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ డైరెక్ట్ పర్సెప్షన్ కాబట్టి ఆ సత్యము హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఓకే లెట్ ఈస్ అశ్యూమ్ ఇట్ ఈస్ ట్రూ లెట్ ఆస్ అశ్యూమ్ దట్ ది జగత్ ఈస్ రియల్ అయితే జగత్ రియల్ అయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది వేదోక్తమైన కర్మలని చేసుకోవాలి ఎందుకంటే జగత్తు ఎంపిరికల్ రియాలిటీని యాక్సెప్ట్ చేసిన సందర్భంలో కూడా జాతస్య హిత్ ధృవో మృత్యు శ్రీకృష్ణుడు అదే చెప్తాడు ఎలాగ నువ్వు పోనీ నువ్వు పరబ్రహ్మ ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు అనే సత్యం నీకు అర్థమైందో మానిందో నువ్వు ఒక విశిష్ట వ్యక్తిగా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలా అక్కర్లేదా అని అడుగుతాడు ఆయన అర్జును పోని వేదాంతము ఆత్మతత్వం అలాంటి పెట్టి యాజ్ ఎ యాజ్ ఎ వారియర్ ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు స్టాండ్ బై యువర్ బ్రదర్ అండ్ ఫైట్ ది ఎనిమీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ధర్మ సో టేక్ కేర్ ఆఫ్ దాట్ అని అంటాడు ఆయన సో ఆ విధంగా ఈ జగత్తు సత్యము అని అనుకున్న సందర్భంలో కూడా మనం ఈ జగత్తులో ఇప్పుడున్న ఈ జగత్తులో ఇలాగ శాశ్వతంగా మనమే ఉండిపోము ఈ దేహం పడిపోతుంది సో జీవుడు ఇంకో దేహాన్ని స్వీకరించడానికి మరో చోటకి పోవాల్సి ఉంటుంది ఆ దేహము ఏది ఎలాంటి దేహం వస్తుంది అన్నది ఇప్పుడు చేసినటువంటి కర్మల చేత నిర్ధారితమవుతుంది కాబట్టి వేదోక్తమైనటువంటి కర్మలని మీరు చేయాల్సి ఉంటుంది అని ఆరంభం అలాగే ముందు కర్మలతో ప్రారంభిస్తారు ఎందుకంటే ముందు అపరావిద్యతో ప్రారంభించి దానిని నిరాకరించి పరావిద్యకు వెళ్ళాలి దట్ ఈస్ ది ఫైర్ వే ఆఫ్ అప్రోచింగ్ సో డాల్టన్స్ ఎటామిక్ థీరీ చెప్పి అది కరెక్ట్ కాదు నిర్ధారించి తర్వాత రోథర్ మోడల్ చెప్పాలి దట్ ఈస్ ది వే టు టీచ్ సో శృతి కూడా జగత్తు మన ముందుండేటువంటి పాంచభౌతిక జగత్తుని ఒక ఎనాలిసిస్ కోసం చేపట్టి ఈ జగత్తులో భేదము ఉన్నది ఎటువంటి భేదము కారక భేదము గలదు ఈ కారక భేదాన్ని అనుసరించి మనం క్రియలనే అనగా కర్మలనే వేదోక్తమైన క్రియలకి కర్మలు అని పేరు సో ఆ కర్మలను మనం చేసినట్లయితే పుణ్యలోకాలు లభిస్తాయి అనేక భోగాల్ని మనం పొందవచ్చు ఎందుకంటే మనిషి జగత్తుకేసి చూసేప్పుడు ఏ దృష్టితో చూస్తాడు భోక్తృత్వ దృష్టితో చూస్తాడు ఈ జగత్తు నాకేం ఉపకారం ఉంది నాకేం లాభం ఉంది అని చూస్తాయి అది చాలా ఫండమెంటల్ అప్రోచ్ ఆఫ్ ఏ సెల్ఫిష్ ఇండివిజువల్ టువర్డ్స్ ది వరల్డ్ అరౌండ్ హిమ్ ఆ సెల్ఫిష్నెస్ నుంచి వాడు ఎదగాలి ఎదగాలి అంటే అసలు ఈ సెల్ఫిష్నెస్ దీని నేచరు దీన్ని కొంచెం మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ స్టార్ట్ దెన్ తదే తత్ సత్యం ఊరికే సూక్ష్మంగా చూద్దాము తత్తత్ సత్యం అని అన్నారు అంటే ఇంతకు ముందు వెరస్సులో అన్నా ప్రాణం మన సత్యం అని చెప్పారే సత్యం అంటే పాంచభౌతికమైన జగత్తు ఈ జగత్తు అనేప్పటికీ జగత్తులో వైదిక దృష్టిలో జగత్తు ఒక యజ్ఞమునకు కావలసిన ఒక లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్గా దర్శింపబడుతుంది నేను మొన్న మీకు మనం చేశాను ఎవరి సంస్కారాన్ని బట్టి వాడు జగత్తును చూస్తాడో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడనుకోండి వాడి దృష్టిలో జగత్తు అంటే మార్కెట్స్ స్టాక్స్ అప్పు డౌన్ దిస్ ఇస్ హిజ్ వరల్డ్ ఇదే కంప్యూటర్ వాడు ఉన్నాడు అనుకోండి వాడి జగత్తు ఏముంటుంది టాటా తర్వాత ఇన్ఫోసిస్ సన్ మైక్రోసిస్టమ్స్ ఇలా ఉంటుంది వాడి జగత్తు అదే వైదికుడు ఉన్నాడు అనుకోండి వాడి జగత్తు ఏముంటుంది వేదాలు మంత్రాలు కర్మలు యజ్ఞాలు యాగాలు అవి సో ఇది వైదిక్ వేదిక్ విషయం కనుక మంత్రేషు కర్మా కర్మలు మీరు చేయాలి జగత్తులో ఉండేటువంటి పదార్థములను వినియోగించి జగత్తులో ఒక వ్యక్తిగా మీరు జీవిస్తున్నారు కనుక కర్మలు చేయాలి ఓకే చేద్దాం పట్టండి మరైతే ఈ కర్మలు ఏ కర్మలు చేయాలి అంటే మంత్రేషు ఏ కర్మలు చేయాలి అన్నది మీరు వేదమంత్రములలో చూచి తెలుసుకోవాలి అయితే ఈ వేద మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాటిల్లో కర్మలు ఎందుకున్నాయి అంటే కవయ యాని అపశ్యం కవయ అంటే జ్ఞానులు మహర్షులు మంత్ర వారు మంత్రద్రష్టలు అంటే ఆ మంత్రములలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు వారి సమాధి స్థితిలో మనం నేను మనం చేశాను అపౌరుష జ్ఞానం యొక్క స్వరూపం ఎలా ఒక ఇన్స్పిరేషనల్ గా వారు ఆ జ్ఞానాన్ని కనుగొన్నారు అది వ్యక్తి యొక్క రాగద్వేషముల చేత ప్రభావితమైనటువంటి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కాదు వ్యక్తిత్వము ఇంటలెక్టు విలీనమై కేవలము ఆత్మ చైతన్యము ఇన్స్పిరేషనల్ గా ఉన్న స్థితిలో వాళ్ళకి ఇన్స్టింగ్టివ్ గా ఇన్స్పిరేషనల్ గా లభించినటువంటి ఏ విజ్ఞానము కలదో అది విశ్వజనీనమైన విజ్ఞానము అది వ్యక్తి యొక్క రాగద్వేషముల చేత ప్రభావితము కానీ అందరికీ సమానంగా ఉపయోగపడే విజ్ఞానం ఆ విజ్ఞానమును కలిగి ఉన్నటువంటి శబ్దములకు మంత్రములు ఆ మంత్రాలలో కర్మభాగము చాలా అధికంగా ఉన్నది ఆ మంత్రాలలోనే మీకు కర్మలు దర్శనమిస్తాయి ఆ మంత్రద్రష్టలైన ఋషులు ఆ మంత్రములలో ఏ కర్మలని దర్శించినారో వాటిని మన ముందు పెట్టారు కవయహ అపశ్యం కర్మాని అవివా మన ముందు ఉన్నాయి ఎక్కడున్నాయి తాని త్రేతాయాం బహుధా సంతత అని నేను మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నా తర్వాత భాష్యంలోకి వెళ్దాం కానీ ఆ కర్మలు ఏ కర్మలనైతే మంత్రములలో మహర్షులు మంత్రద్రష్టలు దర్శించినారో కానీ అవి బహుధా సంతత అని అవి ఒకటి రెండు కాదు అనేక రకములుగా ఉన్నాయి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కర్మ సార్దే బహుధా సంతత అని వ్యాపించి ఉన్నాయి ఎక్కడ త్రేతాయాం మంత్రాల్లో ఉంటాయి కదా మరి వైదిక కర్మలు వేద ఉంటాయి వేద ఎలా ఉన్నాయి మూడు వేదముల యొందు ఉన్నాయి త్రేతా అంటే మూడు వేదాలు అథర్వణ వేదము యజ్ఞయాగా కర్మలకు వినియోగపడే వేదం కాదని నేను మనం చేశాను ఋగ్వజుస్ సామధిరి యజంతి కర్మ వైదిక కర్మ అంటే ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అంచేతనే త్రేతాయాం మంత్రం ఈ ఈ టెక్స్ట్ అథర్వణవేదం అయినా కూడా త్రేతాయాం ఋగ్యజు సామవేదములలో ఈ కర్మలు బహుధా సంతత అని అవి మహర్షుల చేత దర్శింపబడి మంత్రములలో నిహితమై ఉన్నాయి ఉన్నాయి బాగా ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు తానే ఆచారథ వాటిని చెయ్యండి ఏ కామ్యకర్మలు ఉన్నాయి నిత్యకర్మలు ఉన్నాయి అసమానము కామ్యకర్మలు వెంట పడ్డామనవసరం నియతం ఆచారథ తప్పనిసరిగా చేయండి నిత్యకర్మలని చేయండి నియత నిత్య రెండు ఒకటే యా తాని తిప్పారనుకోండి తా యా నిత్య నిత్యకర్మలు నిత్యకర్మలు అంటే నియతముగా చేయదగ్గ కర్మలు తప్పనిసరిగా చేయదగ్గ కర్మలు నియత కర్మలు లేకపోతే నియతము ఆచరత క్రియా విశేషణం తప్పనిసరిగా చేయండి ఎందుకు ఇవి చేయడం సత్యకామాహ సత్యము అంటే జగత్తు ఆ జగత్తులో మీరు భోగాన్ని సుఖాలని పొందగోరే పక్షంలో పొందుతున్న పొందగోరుతున్నారు కనుక తప్పకుండా చేయండి చేస్తే ఒకటి ఉంటుంది ఏష వహా పంథాహ సుకృత్య లోకే సుకృత్య లోకే పుణ్యం చేసుకున్న వాళ్లకు లోకం ఒకటి లభిస్తుంది పుణ్యలోకం ఆ లోకమునందు మీరు చేరుకోవటానికి ఏషహా వహా పంథాహ ఈ కర్మ మార్గము ఇది మీకు చక్కటి విస్తృతమైన మార్గం ఈ కర్మలే మార్గం చూడండి ఈ మంత్రం చూస్తే ఏమని పుస్తకం తెలిసిన ఈ మంత్రం తరిగి మీరు ముందకం పుస్తకం మూసేసి ఇంటికి వెళ్ళిపోయారనుకోండి ఇంకా ఉపాసనలు వద్దు జ్ఞానం వద్దు ఏమొద్దు కర్మలు చేసుకోవాలనిపిస్తుంది కొంచెం ఓపిక పట్టాలి ఒక్క నాలుగు మంత్రాలు ఐదు మంత్రాల దాకా ఊపిపట్టాలి నాకు డౌట్ వచ్చింది నేను ఈ కర్మల దగ్గర ఆపేసి వెళ్ళిపోతానేమో ఈ పాఠం మానేసానో డౌట్ వచ్చింది ఎందుకంటే ఒక ఆరు మంత్రాల దాకా కర్మలు అనేవి మీరు అలాంటి ఉండకూడదు నిజానికి ఐదారు మంత్రాలు అయ్యేప్పటికీ ఆ కర్మలలో ఉన్నటువంటి ఇబ్బందులు అవన్నీ బయటకు వస్తాయి కానీ ఐదారు మంత్రాలు రాక మటుకు అలంకారము అలంకృత్య అలంకరణం నడుస్తూ ఉంటుంది తర్వాత వస్తుంది సో సో బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ విల్ కమ్ టు దట్ పార్ట్ ఆల్సో విల్ మేక్ ప్రోగ్రెస్ క్విక్ ప్రోగ్రెస్ చేద్దాము ఇంకా నాలుగు క్లాసులు ఉన్నాయి ఈ నెలలో లైక్ దట్ విల్ భాష్యం దీనికి శంకరులు అవతారిక సాంగా వేదా విద్యోక్త ఋగ్వేదో యజుర్వేద ఇత్యాది సో చాలా ఉంది అవతారిక దీనికి ఎందుకంటే అవతారిక సంబంధ గ్రంథం వస్తుంది కదా ప్రథమ ఖండ పూర్తయింది రెండో ఖండ బిగినవుతోంది ఆ ఖండకి ఈ ఖండకి మధ్య నుండే కరెక్షన్ అది కొంచెం విస్తారంగా వస్తుంది సో ఆయన ముందు ఖండలో జరిగిన వృత్తాంతాన్ని సంగ్రహంగా చెప్పి దీంతో మూడి పెడతారు ఆయన అంటున్నారు అంగములతో కూడిన వేదములు అన్నీ కలిపి అపరా అని నిర్దేశింపబడ్డాయి ఎక్కడండి ఋగ్వేదో యజుర్వేద స్వామవేదో హ్యధర్వణ వేద శిక్షాకల్పం అనే యజుర్వేద ఇత్యాదిన ఋగ్వేద యజుర్వేద అని ఆరంభమైన మంత్రంలో మంత్రము చేత సాంగాహ వేదాహ ఆరు అంగములతో కూడిన నాలుగు వేదములు కూడా అపరా విద్య అని బోధింపబడ్డాయి సో దీంట్లో ఇమోషన్స్ ఇమోషనల్ కి సెంటిమెంట్స్ కి అవకాశం ఏం లేదు అలా శృతి చెప్పింది ఈ నాలుగు వేదాలు ఆరు సహా అపరా అదే మేము చదువుకున్నది అపరావిద్య అంతా ఏమిటని దట్ ఈ దట్ ఈస్ హౌ శృతి ప్రజెంట్స్ ఇట్ ఓకే సో దెన్ వాట్ ఎత్త ద్రేష్యమిత్యా నామూపమన్నం జాయత్య గ్రంథేన ఉత్తలక్షణ అక్షరం ఎద్యయా అధిగమ్య సవిశేషణోక్ సో అపరావి చెప్పిన వెంటనే శృతేం చెప్పింది పరావిద్యను మొదలుపెట్టింది పరావిద్య అంటే ఏమిటి అక్షరము దేని చేత తెలియబడుతుందో అది పరావిద్య ఈ అక్షరం ఏమిటి ఎత్తద్రేష్యమిత్యాదిన అక్షర నిరూపణ ఎక్కడ మొదలైందంటే ఎత్తద్రేశ్యమ గ్రాహ్యం దగ్గర మొదలైంది మొదలయ్యి నామరూపమన్నంచ జాయకే అంతవరకు కూడా అంటే మూడు వెరసెస్ అవి ఎత్తదద్రేశ్యమగ్రాహ్యం ఒక వెరసు తపసాచీ నాలుగు వర్సెస్ యథోర్ణనాభిసృజతే తపసాచీయతే బ్రహ్మ సో ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ నామరూపం నుంచి జాయితే నాలుగు వర్సెస్ సో అక్కడ మొదలుపెట్టి ఈ అంతము వరకు ఇత్యేన గ్రంథేన ఈ నాలుగు వర్సస్ ఉన్న గ్రంథం ఏదైతే కలదో దాంట్లో అక్షరపరబ్రహ్మ నిరూపణం అయిపోయింది జగత్ కారణమవుట అదృశ్యం అగ్రాహ్యం సీన్ చలోపరిపోయింది సో ఇత్యంతైన గ్రంథేన ఒక్క అక్షరం ఈ ఈ నాలుగు వర్సస్ లో చెప్పబడిన లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములను కలిగి ఉన్న అక్షరపర బ్రహ్మని అక్షరపర బ్రహ్మ యయా విద్యయా అధిగమ్యతే అది ఏ జ్ఞానము చేతను పొందబడుతుందో మీరు కూర్చుని లోపల ఈ పుస్తకం పట్టుకోండి నేను మళ్ళీ మర్చిపోతాను క్లాస్ అయ్యాక తీసుకో తీసుకుని దెన్ యూ టేక్స్ ఇట్ యా సో అక్షర పర బ్రహ్మ ఏది గలదో అది యయా అధిగమ్యతే ఆ అక్షర పర జ్ఞానము చేతను పొందబడుతుందో జ్ఞానం చేత పొందబడుతుంది బ్రహ్మ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ కర్మ చేత కాదు ఉపాసన చేత కాదు జ్ఞానము చేత ఏది జ్ఞానము చేత పొందబడుతుందో అది అంతకు ముందు ఉండును దట్ ఈజ్ అ ఎందుకంటే జ్ఞానము ఇట్స్ ఎ డంప్ థింగ్ మీ దగ్గర లేనిదాన్ని మీకు తెచ్చి ఇవ్వలేదు అది జ్ఞానం కర్మ చేయాల్సి ఉంటుంది మీ దగ్గర లేనిదాన్ని మీరు పొందాలి అంటే కర్మ చేతను పొందాలి జ్ఞానం చేత పొందారు అంటే అది తప్పనిసరిగా మీ దగ్గర ఉండి ఉండాలి విస్మృ ప్రకంఠ చామీకర న్యాయం తరచుగా సో మీ దగ్గర లేని నెక్లెస్ మీకు కావాలంటే మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కు తెచ్చుకోవాలి మీ మెడలో పెట్టుకుని మర్చిపోయిన నెక్లెస్ మీకు కావాలంటే మటుకు ఈ ప్రయత్నం ఏమక్కర్లేదు అది మన దగ్గరే ఉంది అని తెలుసుకుంటే చాలు మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది నాకు తెలీదు ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నారు అనేది సామెత ఒకటింది వరకైనా దాన్ని పిల్లాడల్లాలి వాళ్ళు ఎట్లస్ అది అర్లె సో అలాంటి పరిస్థితిలో మటుకు మన వస్తువు మన దగ్గరే ఉందని తెలుసుకుంటే చాలు సో అక్షత పరబ్రహ్మ జ్ఞానము చేతను పొందబడుతోంది అంటే మనస్వరూపమై ఉన్నది ఇది అటువంటి పరావిద్య సవిశేషణోక్త దానికి ఏవో విశేషణాలను జోడించి ఇవో ఈ విధంగా ఉంటుంది పరావిద్య యయాతక్షతమధిగమ్యతే అని మనం విస్తారంగా చూశాము సో ఎం భూత భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ ఇత్యాది విధములుగా ఆ జ్ఞానము ఆ పరావిద్య బోధింపబడి ఉన్నది సో ఆయన ఏం చేశారు ఇంతకు ముందు జరిగిన కందలో ఉన్న విషయాన్ని సంగ్రహం చేసి చెప్పారంతే అంతకుమించి ఇంకా అదనంగా ఏం చెప్పలేదు హీ విల్ నౌ కనెక్టెడ్ టు ది ప్రజెంట్ ఆ సెక్షన్ వచ్చేయండి ఇక్కడ ఖాళీ ఉంది తర్వాత అత పరం అనయోర్విద్యయ విషయ వివేక్తవ్యౌ సంసార మోక్ష గ్రంథ ఆరే సో ఇంతకు ముందు ప్రథమ ఖండలో కేవలము పర అపరావిద్య పరావిద్యలని ఇంట్రడ్యూస్ చేయటం అయింది వాటి యొక్క స్వరూపాన్ని కూడా చెప్పడం అయింది ఇదిగో ఫలానా పరావిద్య అపరావిద్య ఫలానా పరావిద్య వాటికి విద్యకి టాపిక్ ఉంటుంది విద్య అంటే జ్ఞానం దర్ ఈస్ అ టాపిక్ ఫర్ ఎనీ నాలెడ్జ్ సో అపరావిద్యకి టాపిక్ ఏమిటి అంటే సంసారము జగత్ పరా ఎందుకంటే ఇప్పుడు అపరావిద్య అంటే ఈ వేదములు వేదములలో బోధింపబడే కర్మ అదే కదా మీరు అపరావిద్య సో ఈ కర్మలు మీరు చేసుకున్నారని కొన్ని వేదములు చెప్పినట్టుగా ఏమవుతుంది కర్మలు చేసుకున్నారు కాబట్టి శాశ్వత కాలం ఎవరు జీవించదు కర్మలు చేసుకున్నా ఏం చేసుకున్నా పుణ్యం చేసుకున్నా ఆ టైం వచ్చేవాడికి మరణించక తప్పదు సో మరణిస్తాడు పుణ్యం చేసుకున్నాడు కదా అని ఎక్కువ కాలం జీవించాడు మరణిస్తాడు మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాడు అక్కడ పుణ్య ఫలం చేత భోగాలు అనుభవిస్తాడు బట్ ఆల్రెడీ సంసార సమ్యక్ సరతి ఈ ప్రవాహం వ్యవస్థ సంసారం నుంచి బయటికి వెళ్ళడం సంసారంలోనే ఉంటాడు కాబట్టి అపరావిద్య యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి సంసారము పరావిద్య యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి Liberation లిబరేషన్ ఫ్రమ్ సంసారం మోక్షం అది సంగతి కాబట్టి అపరావిద్య అంటే ఇలా ఉంటుంది పరావిద్యంటే ఈ విధంగా ఉంటుందని చెప్పిన తర్వాత వీటి ఫలములైనటువంటి అపరావిద్యా ఫలం సంసారం పరవిద్యాఫలం మోక్షం ఫలం subject సబ్జెక్ట్ మ్యాటర్ ఉన్నా కొని వాటెవర్ avvi అవి అవి వివరంగా చెప్పలేదు వివేక్తవ్యౌ వాటిని స్పష్టంగా విడదీసి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సంసారాన్ని మోక్షాన్ని మీరు విడదీసి చెప్పిదే ఉంది కొని జనమే తెలుసుకుంటారంటే అదే సమస్య సంసారాన్ని మోక్షం పొరపడతారు మోక్షాన్ని సంసారం పొరపడతారు అన్ని రకాల మిస్టేక్స్ మిక్సప్ అంటారు అన్ని రకాల మిక్సప్ మిక్సప్ అంటే కన్ఫ్యూషన్ తప్పుగా ఒకదాన్ని మరో తప్పుగా కలిపేసి దాన్ని మిక్సప్ అంటారు మిక్స్ కాదు మిక్సప్ మిక్స్ అంటే తెలిసి కలుపుతాం మిక్సప్ అంటే అజ్ఞానం చేతను కలగపడం చేసేస్తాం సో మిక్సప్ ఆ మిక్సప్ ఉంది ఈ సంసారము మోక్షము అనే దాంట్లో కొంతమంది ఏమంటారంటే కర్మల్ని చేసుకోండి మీకు మోక్షం వస్తుందంటాడు ఈ అస్పాయిండ్ ఇట్ ఎందుకంటే కర్మల చేత లభించేది మోక్షం కాదు ఇంకోడేమంటాడు స్వర్గమే మోక్షం అండి అంటాడు కి అది అగైన్ మేడ్ ఎ మిస్టేక్ సో ఈ విధంగా సంసారానికి మోక్షానికి మధ్యన ఖచ్చితమైన అవగాహన కూడా సమాజంలో జనులలో లేకుండా వచ్చు వాళ్ళు మిస్టేక్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఇదిగో నాయన ఇది సంసారము ఇది మోక్షం ఈ సంసారం అపరావిద్యకి సబ్జెక్టు ఈ మోక్షం పరావిద్యకి సబ్జెక్టు అని క్లియర్ కట్ గా విడదీసి చూడండి శంకరాచార్యులకు వివేకం అంటే అంత పట్టుదల చూడండి అపరావిద్య అపరా అలా గీత గీసేటంతే గీత గీసే అపరావిద్య ఇది పరావిద్య మళ్ళీ దీని సబ్జెక్ట్ మ్యాటర్ సంసారం మోక్షం డోంట్ మిక్స్ ఎనీథింగ్ అక్కడి నుంచి ఇక్కడికి ఏది మిక్స్ చేయదు ఇక్కడి నుంచి అక్కడికి ఏది మిక్స్ చేయదు ఆ గీత అలాంటివి టంది ఎందుకంటే ఆయులు నీరు ఇలాంటివి దే డోంట్ మిక్స్ నువ్వు అజ్ఞానం చేసి మిక్స్ చేస్తే యూ ఆర్ ఎండప్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ సో కీప్ దెమ్ సపరేట్ వివేక్తవ్యౌ సంసార మోక్ష అపరావిద్యా విషయం సంసారం పరావిద్యా విషయం మోక్షం వీటి రెండింటికి వివేకము డిస్క్రిమినేషన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే వాటి యొక్క యథార్థ స్వరూపము ఇతమిత్తంగా మనకి తెలుసుండాలి అదంతా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ఉత్తర గ్రంథ ఆరే అందుకోసమని ఉత్తర గ్రంథం అంటే రాబోయే గ్రంథం రాబోయే గ్రంథం అంటే ఇవి తదే తత్స్యం రెండో ఖండం ఇది అవతారికి కదా సో ఈ తదే తత్సత్యం మంత్రేషు కర్మాన్ని మొదలుపెట్టి రాబోయే గ్రంథము ఆరంభింపబడుతున్నది చూడండి ఎంత క్లియర్ కట్ సంబంధ సంబంధ భాష్యాలు చాలా మధురంగా అంటే మాధుర్యం అంటే వివేకం వివేకమునందు దృష్టి గలవాడికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి లైక్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో కన్ఫ్యూషన్ ఉండదు క్లియర్ కట్ ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది సో ఆ విధంగా మ్యాథమెటిక్స్ లాగే ఉంటుంది ఇక్కడ కూడా ఇంకా ఇంకా ఉత్తర గ్రంథాన్ని గురించి కొంత చెప్తున్నారు రాబోయే గ్రంథాన్ని గురించి తత్ర అపర విద్యా విషయ ఇది మంచి వాక్యం కంఠస్థం చేయదగ్గ వాక్యం ఎక్కడైనా ఉపన్యాసం చెప్పాలనుకోండి ఈ వాక్యం కంటస్థం చేసేస్తే వెంటన్నరా ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వచ్చేయచ్చు ఏమో వాళ్ళకి కంటస్టం చేసి ఓపిక ఒక ఆయుతం మీద రావులో పెట్టుకోవచ్చు నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఒక ఈ వాక్యం ఒకటి కాగితం మీద రాసి దేవుల్లో పెట్టుకోవడం మీరు గంటసేపు పనిచేస్తుంది చెప్పి ఇంటికి వచ్చి స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఆయన వివేక్తవ్యో ఉన్నారంటే అప్పుడే వివేకం చేసేస్తున్నారు ఇంకా మంత్రం రాకుండానే తత్ర అపర విద్యా విషయ కర్తాది సాధన క్రియాఫలభేద రూప సంసారనాది అనంత దుఃఖస్వూత్ హాతవ్య ప్రత్యేకం శరీరి సామస్యన నదీస్రోతోవత్ అవ్యవచ్ఛేద అంతవరకు సంసారానికి డెఫినేషన్ తదుపశమలక్షణ మోక్ష పరవిద్యాషయనా అజర అమర అమృత అభయ శుద్ధ ప్రసన్న స్వాత్మప్రతిష్టాక్షణ పరమానంద అది మోక్షం ఇది సంసారం ఇది మోక్షం అని వివేకం వివేకం అంటూనే అద్భుతమైన వివేకం యూ హ్యావ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ ఫర్ ఎవరీ ఫర్ ఎ లెంగ్ లెక్చర్ కావాల్సిన సబ్జెక్ట్ మ్యాటర్ అంతా అక్కడే ఉంది చూద్దాం తత్ర అంటే ఆ రెండింటిలో సంసారం మోక్షం రెండింటిలో తత్ర అంటే తయోహం త్రా అనేది సప్తమీ సప్తమీ విభక్తి స్థానంలో వచ్చిన ప్రత్యయం త్రా సో తత్ర అంటే తయోహ ఏకవచనమైనా పర్లేదు ద్వివచనమైనా పర్లేదు బహువచనమైనా పర్లేదు ఆ రెండింటిలో మొట్టమొదటి సంసార ఉంది సంసారదాలు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి సంసార ఈ సంసారము అపర విద్యా విషయ ఇట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ పరపర సో ఋగ్వేదో సామవేదో ఎదుర్వేదం చిత్రం ఏంటంటే అపరా విద్య రెండు రకాలు ఏమిటి పావనీ విద్య పాతనీ విద్య ఇప్పుడు అపరా అంటే సంసారానికి సంబంధించిన విద్య కదా సపోజ్ మీరు డబ్బు దశకం క్లబ్బులు పేకాట దానికి సంబంధించిన విద్య అంతా నేర్చుకున్న అది కూడా విద్య కదండి ప్యాషన్సు గోల్ అంత విద్య సో ఈ సమాచారం అంతా నేర్చుకున్నారనుకోండి ఏమవుతుంది ఏమీ అవుతుంది పాతని మనిషి చెడు సంస్కారాలు నేర్చుకుని కింద పడిపోతుంది అలా కాకుండా యజుర్వేదం ఋగ్వేదం సామవేదం కర్మ హోమాలు దేవాలయం ఇలాగే నేర్చుకున్నారు తీర్థయాత్రలు ఇలా నేర్చుకున్నారనుకోండి పావని ఇట్ విల్ శాంక్టిఫై యు ఎలాగా మీ మీ అంతఃకరణ శుద్ధి కోసం నిష్కామ భావంగా వీటినన్నింటినీ వినియోగం చేసుకుంటే మీరు జ్ఞానమార్గంలో ముందుకు వెళ్ళిపోతారు మాకు అంతఃకరణ అవద్దు శుద్ధి కాదు మాకు భోగాలే కావాలనుకుంటే దేహత్యాగానంతరము పుణ్యాది స్వర్గాది పుణ్యలోకాలను సంపాదించుకుంటారు సో ఎయిదర్ ఇట్ ఈస్ పావని సో ఇదంతా సంసారంలో భాగమే పాపనీ సంసారమే పావనీ సంసారమే నరకము సంసారంలోనే ఉంటుంది స్వర్గము సంసారంలోనే ఉంటుంది సుఖ దుఃఖాలు రెండూ కూడా సంసారంలో భాగాలే కాబట్టి ఇక్కడ వేదంలో ఈ పావని పాతని మీమాంస ఉపనిషత్తుల దగ్గర చేయరు ఉపనిషత్తుల దగ్గర గీత దగ్గర పావని పాతని రెండింట్లో పావనీనే తీసుకుంటారు పాతనీని అసలు ఎందుకంటే అది ధర్మశాస్త్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ కర్మకాండలో వెళ్ళిపోతుంది కర్మకాండలో ఇగో ఇలాంటి జగత్తుంది దీంట్లో ఇవి మంచి పనులు ఇవి చెడ్డ పనులు ఇవి చేసుకుంటే పుణ్యం ఇవి చేసుకోకూడదు అని ఆ విభాగం అంతా అయిపోయింది ఇప్పుడు వీడు ఆ అధర్మాన్నంతని పక్కన పెట్టేసి కేవలము కర్మలకు వైదిక కర్మలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వైదికుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ శాస్త్రం కాబట్టి ఇక్కడ అపరావిద్య చెప్తున్నారు అంటే అపరావిద్య చెప్పబడుతుంది పాపనీ అసలు ఇక్కడ ప్రస్తావమే చేయరు ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఫ్రిమ్జీ అండ్ టూ అనింపార్టెంట్ టు బి డిస్కస్ ఇంది ఉపనిషత్తికి లేదని పాత పావనీయే మీరు అధిగమించాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్తారు పాపనీని ఇంతకుముందే మీరు అధిగమించి ఉంటారు అది ఎందుకంటే సాధకులలో అంటే మానవుల్లో కొన్ని రకాలు ఉన్నాయి ఒకడు ధర్మం లేదు అధర్మం లేదు నా భోగాలు నాకు కావాలి నాకు రాగద్వేషములు నా రాగద్వేషములు నాకు తీరిపోతూ ఉండాలి అని స్వార్థంతో జీవిస్తూ ఉంటాడు పామరుడు అని శాస్త్రంలో పామరహ అజ్ఞాని పశుప్రాయమైన జీవితం అడు మనిషి అయినా కూడా ఇంకొకడు ఉంటాడు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ నాకు నా భోగాలు నా సుఖాలు నా డబ్బు నా దశ నా పుణ్యం నాకు కావాలి నాకు దుఃఖం వద్దు పాపం వద్దు కాబట్టి నేనేం చేస్తానంటే కామ్య కర్మలు చేసుకుంటాను అధర్మానికి దూరంగా ఉంటాను వినే గొప్ప మహాత్ములనిగా అన్నారు వాడిని వాణ్ణి విషయీ అని అంటారు శాస్త్రంలో విషయీ అని అంటారు వాణ్ణే విషయి అంటే ధర్మాధర్మ సంబంధం లేకుండా ఇష్టం అయినట్టు వెతికి వాడిని ఏమనాలి వాడి లెస్ దెన్ విషయి అని చెప్పి పామరహ అన్నారు వీడు ఏమిటంటే ధర్మమో అధర్మమో అనే వివేకాన్ని పొంది అధర్మాన్ని దూరంగా పెట్టి ధర్మబద్దమైనటువంటి కర్మలను చేసుకుని యహలోకంలో అభివృద్దిని పరలోకంలో పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది వివేష్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే ఇలా ఎంతకాలం కర్మలను చేస్తాం ఈ కర్మల వల్ల ఏదో స్వర్గం వస్తే అది ఉండిందా అది పోతుంది మళ్లీ రావాలి మళ్లీ కర్మలు చేయాలి అసలు స్వరూపం ఏటో